ప్రకాశిస్తూ ఉంటే మనసు ప్రకాశిస్తుంది ఏ విధంగా సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటే ప్రకాశంలో ఉండి మన రూపాన్ని మనకు చూపిస్తూ ఉందో అట్లాగే ఇక్కడ కూడాను ఆత్మ చైతన్యం ఈ చైతన్య ప్రకాశంలో మనసు ప్రకాశిస్తూ మనసు ప్రకాశిస్తూ ఉంటే ఎదురుగా వచ్చినటువంటి రూపాన్ని అర్థం చూపిస్తూ ఉందో సరేనా కంటికి ఎదురుగా కంటికి కనిపించేటువంటి వాటిని మనస్సు చూపిస్తుంది మనకు చెవికి వినిపించేటువంటి వాటిని చూపిస్తుంది ముక్కు వాసన చూసేటువంటి వాటిని చూపిస్తుంది ఏవి అందుతూ ఉంటే అది చూపిస్తుంది సపోజ్ ఇదే అర్థం గనక చీకట్లో ఉంటే అర్థం ఉంటుంది చూపెట్టలేదు సుషుప్తిలో ఇదే మనస్సు విలీనమైపోయింది గనక సుషుప్తుల గాఢ నిద్రలో మనకి ఏమీ తెలియడం లేదు అర్థం చీకట్లో ఉండొచ్చేమో సూర్యుడు చీకట్లో ఉంటాడా అంటున్నాను నేను అద్దాన్ని ప్రకాశింపజేసేటువంటి సూర్యుడు ఈ అద్దం ప్రకాశంలో ఉండడం వల్ల మన ప్రతిరూపాన్ని మనం చూస్తూ ఉన్నామో క్లియర్ ఆ అద్దం చీకట్లో ఉండొచ్చేమో కానీ ఇంతవరకు అద్దాన్ని ప్రకాశింపజేసినటువంటి సూర్యునిలో మాత్రం ఏ విధమైనటువంటి చీకటి లేదు క్లియర్ ఏమన్నా డౌటా మన ముఖాన్ని మనకు చూపించింది అర్థమే గాని సూర్యుడు మాత్రం కనే కాదు సూర్యుడు ప్రకాశించాడే కాని నేను ఎందుకు ప్రకాశిస్తున్నానంటే నేను ప్రకాశిస్తూ ఉంటే ప్రకాశిస్తుంది అర్థం ప్రకాశిస్తూ ఉంటే ముఖాలు చూసుకుంటారు అనేటువంటి జ్ఞాతృ అపేక్ష కర్తృ అపేక్ష సూర్యుడికి లేదు కర్త ఉంటేనే కాబట్టి ఎప్పుడైతే కరత లేడు అక్కడ జ్ఞాత కూడా లేడు జ్ఞాత్రుల అపేక్ష లేదు బాగా అర్థం చేసుకో కనుక అర్థం ఉంది అదే ప్రకాశంలో ఉంది కాబట్టి జ్ఞాత ఎవరు అనేది ఇప్పుడు మనకు కావాల కనుక చైతన్యం సూర్యప్రకాశంలాగా ఉంది ఆ సూర్యప్రకాశంలో దర్పణం ఏ విధంగా అయితే ప్రకాశవంతంగా ఉండి మన యొక్క ప్రతిబింబాన్ని చూపెడుతూ ఉందో అట్లాగే ఈ ప్రపంచంలో ఏవేవైతే జ్ఞానాలు తెలుస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడాను వృత్తి విశేషంగానే తెలుస్తూ ఉన్నాయి మనకు ఏది తెలిసినా కూడాను వృత్తి విశేషం వృత్తి మారుతూ ఉంది ఎందుకో తెలుసా అద్దం ముందుకి ఏ రూపం వస్తే ఆ రూపమే కనిపిస్తుంది మనసులో కూడాను ఏ వృత్తి కలిగితే ఆ రూపమే కనిపిస్తుంది ఘట వృత్తి ఘటమే కనిపిస్తుంది పటవృత్తి పటమే కనిపిస్తుంది స్వామి వృత్తి స్వామియే కనిపిస్తాడు ఆస్వామి వృత్తి ఆస్వామి కనిపిస్తాడు కానీ చూపెట్టేది మాత్రం అర్థమే ఇది చీకట్లో ఉండొచ్చు కానీ అది ఎప్పుడు ప్రకాశిస్తా కనుక జ్ఞానము అనేది జ్ఞానము అనేది ప్రకాశైక స్వరూపము జ్ఞానము ప్రకాశ స్వరూపము భగసుకున్నాం జ్ఞానము ప్రకాశ స్వరూపం నోటి చేసుకుంటు ప్రకాశం ప్రకాశైక స్వరూపము జ్ఞానస్వరూపము ప్లీజ్ బ్రహ్మము జ్ఞాన స్వరూపము జ్ఞానస్వరూప అంతేగాని జ్ఞానము కలది కాదు జ్ఞానమును కలిగియుడుట కాదు నోట్ డౌన్ టూ సెంటెన్సెస్ వెరీ ఇంపార్టెంట్ జ్ఞానము కలది నో జ్ఞానము కలిగి ఉండుట కాదు ఎందుకంటే జ్ఞానమును కలిగి ఉండేది వృత్తి రూపాన్ని కలిగి ఉండేది దర్పణము జ్ఞానము కలది అని కానీ అన్నావా దేని జ్ఞానము కలది మరొకదాని జ్ఞానము కలది మరొకదాని జ్ఞానము కలది అంటే అది జ్ఞానము అది జ్ఞానం అంటే ఇది అజ్ఞానము అర్థమవుతుందా మీకు ఇది అజ్ఞానం అయిపోతుంది దాన్ని తెలుసుకుంటే ప్రత్యేకంగా ఇంకొక దాన్ని కనుక ప్రత్యేకంగా తెలుసుకున్నదా జ్ఞాన లక్షణం కాదది అంటే మనం అనుకునేటువంటి జ్ఞానం నిన్న సత్యం అంటే ఉన్నదని మనం ఎట్లా అనుకున్నామో పుష్పం అస్థి పుష్పం సత్యం అంతవరకే జ్ఞానం అస్థి కాబట్టి అస్థి అన్నప్పుడు ఉన్నది అని అన్నప్పుడు ఉన్నది సత్యముగా ఉన్నది జ్ఞానము అన్నప్పుడు జ్ఞానమును తెలుసుకునేది జ్ఞానముగా ప్రకాశించేది అర్థమైంది కదా ఉన్నది సత్యం కాదు ఉండచ్చు ఉన్నది సత్యముగా ఉన్నది కుండ ఉన్నది సత్యముగా ఉన్నది మట్టి కుండ కాదు కుండ ఉన్నది ప్రపంచము ఉన్నది ప్రపంచము ప్రపంచముగా ఉన్నది ప్రపంచము పరమాత్మగా సత్యమై ఉంది ఏం లేదు చాలా క్లియర్గా ఉందనుకుంటున్నా నేను కాబట్టి జ్ఞానము కలది జ్ఞానమును కలిగి కాదు బాగా అర్థం చేసుకోండి జ్ఞానమును కలిగి ఉన్నావు అని అంటే పరిమితం ఇప్పుడు అందుకని మూడో పదం వస్తుంది అనంతం దీన్ని నెగెట్ చేయడానికి మళ్ళీ లక్షణార్థం అంటే అదే లేకపోతే మూడు పదాలనవసరం కానీ ఏ పదానికి ఆ పదంతో బ్రహ్మతో సంబంధం కలిగి ఉన్నాయి ఏకైక ఏకహ ఏకహ అనపేక్ష ఇంకో దాన్ని మనం దాన్ని కోరుకోవడం లేదు ఇంకో పదం వచ్చిన అతను కావాలని ఏమి లేదు ఏ పదానికి ఆ పదమే పరస్పరం అనపేక్ష ఏకైకహ బ్రహ్మ సంబద్ధ్యత ఏకైక పదం ఒక్కో పదం ఏ పదు తీసుకున్నా సత్యం గాని జ్ఞానం గాని అనంతం గాని బ్రహ్మతోనే సంబంధించి ఉంది కాబట్టి ఇప్పుడు జ్ఞానం అని అంటే తెలుసుకోవడం అనుకుంటున్నాం అది రూట్ మీనింగ్ జ్ఞా తెలుసుకున్నట్టు క్రియ కానీ జ్ఞానం అంటే రూట్ మీనింగ్ భిన్నంగా ఉంది రూట్ జ్ఞాన్ అన్నప్పుడు క్రియ కాబట్టి నేను తెలుసుకుంటున్నాను కనుక జ్ఞానం అని జ్ఞో తెలుసుకునుట కాదు తెలుసుకునుట కాదు తెలుసుకునుట అన్నప్పుడు నీకన్నా అన్యంగా ఉండేటువంటి దాన్ని నువ్వు తెలుసుకోవడం జరుగుతున్నది జ్ఞానము కలది నో అందువల్ల జ్ఞానం బ్రహ్మ బ్రహ్మ జ్ఞానము కలది నాన్ సెన్స్ అంటే ఇప్పుడు నాకు పుష్పజ్ఞానం ఉండచ్చు ఉండకపోవచ్చు కాబట్టి జ్ఞానము కలది అన్నప్పుడు జ్ఞానము లేనిది అజ్ఞానము జ్ఞానము అజ్ఞానము రెండు వచ్చి కూర్చుంటాయి కాదు జ్ఞా స్వరూపం అందువల్ల ఒక అర్థం చేసుకోండి ఒకప్పుడు ఉండచ్చు ఒకప్పుడు లేకుండా పోవచ్చు దర్పణం చూపెడుతూ ఉంది ఒకప్పుడు చూపెట్టచ్చు ఒకప్పుడు చూపెట్టలేకపోవచ్చు సూర్యప్రకాశం నిత్యప్రకాశ అందువల్ల సుశుద్ధికాలే సకలే విలీనే గాఢ నిద్రలో మనసు లయించిపోయినా కూడాను అలా ఏమీ తెలియడం లేదు అహం కిమపి నా జానామి నాకేమి తెలియడం లేదు అని మనసు మేల్కొన్నప్పుడు చెప్పినా నీకేమి తెలియకపోయినా అలా నాకేమీ తెలియడం లేదు అని నువ్వు తెలుసుకోవడానికి ఆధారమైనటువంటి చైతన్యం అక్కడ కూడా ఉంది కాబట్టి గాఢ కూడా మనసు లేకపోవచ్చేమో చైతన్యం ఉంది దర్పణం చీకటిలో ఉండొచ్చేమో గాని సూర్యుడికి మాత్రం చీకటి లేదు కాబట్టి ఎప్పుడు జ్ఞానము కలది తప్పు ఇది కనుక వచ్చేసింది అనుకో జ్ఞానము కలది అని కనుక బ్రహ్మము జ్ఞానము కలది కనుక నాకు కూడా జ్ఞానము కలగాలి నేను ధ్యానం చేయాలి నాకేదో సమాధి రావాలి అంటాడు ఇది ఇక్కడ దారితెప్పేది అది జ్ఞా అది రుట్ మీనింగ్ అది తెలుసుకున్నటువంటి క్రియ ఇక్కడ తెలుసుకున్నట కాదు జ్ఞానము కలది కాదు జ్ఞానమును కలిగి ఉటా కాదు జ్ఞానమే కనుక జ్ఞప్తిహి అండర్స్టాండ్ జ్ఞప్తి పదమది జ్ఞానం అంటే అర్థం ఏంటో తెలుసా జ్ఞప్తి భాష్యంలో ఆచార్యుల వారు భావసాధన జ్ఞానానికి శంకరాచార్య స్వామి ఇచ్చిన డెఫినేషను భావసాధన జ్ఞాన శబ్ద తెలుసుకున్నట్టు కాదు భావ సాధన జ్ఞాన శబ్ద అంటే జ్ఞప్తి జ్ఞప్తి అంటే ఏమిటో తెలుసామండి ఇప్పుడు జ్ఞాన కర్తృత్వం లేదు అది ఇక్కడ నేను తెలుసుకుంటూ అనేది కాదు జ్ఞాన కర్తృకం నాస్తి జ్ఞాన కర్తృకం నాస్తి నీకన్నా అన్యంగా ఉండేటువంటి జ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటావు కానీ ఇది నీకన్నా అన్యంగా ఉండేటువంటి జ్ఞానం కాదు నీవే జ్ఞా తెలుసుకునేటువంటి క్రియ కాదు జ్ఞప్తి భావ సాధన కాబట్టి మనసు తెలుసుకోవచ్చు ఇప్పుడు అర్థం మనసు తెలుసుకోవద్దు దర్పణం ప్రతిబింబాన్ని చూపించచ్చు కానీ సూర్యుడు కాదు సూర్యుడికి కర్తృత్వం లేనే లేదు జ్ఞాతృ కర్తృత్వం ఇక్కడ లేదు కాబట్టి నేను తెలుసుకుంటున్నాను అనేది ఎవరో తెలుసా ఆత్మ కాదు బుద్ధి తెలుసుకుంటున్నా అనేది ఎవరు బుద్ధి కేనోపనిషత్తులో క్లియర్ కదా మర్చిపోయినారా నాకు తెలిసింది నాకు తెలుసు నాకు తెలియనిది నాకు తెలుసు ఏంటది మనసుకు తెలిసింది నాకు తెలుసు మనసుకు తెలియనిది మనసుకు తెలియడం లేదు అనేది కూడా తెలుసు ఇది జ్ఞప్తి మనసును ప్రకాశింపజేస్తుంది కాబట్టి తెలుసుకునే జ్ఞాపెవరు మనసే ఏదైనా మనసుకే తెలియాలి మనసు తెలుసుకుంటూ ఉంది జ్ఞాత ఎవరు బుద్ధి ఇప్పుడు వచ్చిన బాధ ఏంటో తెలుసా ప్రతిబింబించేది అర్థం మనం చెప్పేది సూర్యుడే అది కనుక బుద్ధి యొక్క జ్ఞాత అనేటువంటి ధర్మం బుద్ధికి సంబంధించింది దీనిని తీసుకెళ్లి ఆత్మ ఎందు ఆరోపిస్తూ ఉన్నాం కర్త భోక్త ఈ రెండు ఆత్మ అంటున్నాం కర్త భోక్త ఆత్మ కాదు బుద్ధి ఆత్మ చైతన్యం చేత ఇది ప్రకాశిస్తూ ఉంది దీనిని తెలుసుకునేది కాదది అర్థం దానికి సంబంధించిన జ్ఞానం కలిగింది ఇంకొక సంబంధించిన జ్ఞానం లేదని అర్థం పరిమితం అర్థమవుతుందే ఘట జ్ఞానం వేరే పట జ్ఞానం వేరే ఓకే పుష్పాన్ని చూచాం సుమజ్ఞానం జ్ఞానం ఎట్లా ఉందో అందువల్ల మర్చిపోయారా ఎందుకు చెప్పారు స్ఫురణ సత్తాస్ఫురణాత్మకం దక్షిణామూర్తి స్తోత్రం విన్నీ మర్చిపోతాయి అట్లా స్ఫురత స్ఫురణాత్మకం స్ఫురణ పుష్పం కనిపించింది అనుకోండి సుమస్ఫురణ ఘట కనిపించింది అనుకోండి కుండ స్ఫురణ పట కనిపించింది అనుకోండి వస్త్రం పటస్ఫురణ ఏది కనపడుతూ ఉంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానం కలుగుతూ ఉంది అది మారుతూ ఉంటే జ్ఞానం మారిపోతా ఉంది కుండ పోయింది కుండ జ్ఞానం పోయింది మళ్ళీ పుష్పం వచ్చింది పుష్ప జ్ఞానం వచ్చింది పుష్పం ఉన్నప్పుడు కొండ జ్ఞానం లేదు కొండ వచ్చినప్పుడు పుష్ప జ్ఞానం లేదు జ్ఞానం వికారయుతంగా ఉంది వ్యభిచరత ఇది సత్యం ఎట్లవుతుంది సత్యం బ్రహ్మ జ్ఞానం భవతి కాబట్టి జ్ఞాత బుద్ధి అంటున్నాం సరేనా కానీ మనం ఏం చేస్తున్నాము బుద్ధి కాదు జ్ఞాత ఆత్మ జ్ఞాత తెలుసుకునేది ఆత్మే అందువల్ల కొందరు ఉపన్యాసాలు విచిత్రంగా ఉంటాయి తెలుసుకునేవాడు తెలియబడేది రెండు తానే హౌ కెన్ ఇట్ బి తెలుసుకునేవాడు తెలియబడేది జ్ఞేయము కాంటెక్స్ట్ వేరే వీళ్ళు దాన్ని జనరల్ గా తీసుకుని వచ్చి తెలుసుకునేది తెలియపడేది రెండు ఇప్పుడు జ్ఞానం ఎక్కడ ఉందో చెప్పు తెలుసుకునేది జ్ఞానమా తెలియబడేది జ్ఞానమా తెలియబడేది జ్ఞానం అయితే తెలుసుకునేది జ్ఞానం కాదు అజ్ఞానం తెలుసుకునేది జ్ఞానం అయితే తెలియబడేది అజ్ఞానం అజ్ఞానం నేను తెలుసుకుంటాడు తెలుసుకునేవాడు ఇప్పుడు ఏది జ్ఞానం దీనికి పూర్వపక్షంలో మీకు అవసరం లేదు కానీ శాస్త్రం గనక వచ్చిందిగా నేను చెప్తాను సిద్ధాంత పూర్వపక్షాల్లో తమాష ఉంటుంది దానికి ఎగ్జాంపుల్ ఇచ్చాడు కథను ఈ వృత్తికారు నుంచి కదులుతూ ఉండేది జ్ఞానకర్మ సముచ్చయం ఇదంతా చాలా పెద్ద డిస్కషన్ అవన్నీ వచ్చినప్పుడు ఇప్పుడు ఎట్లాగైతే ఈ కాంటెక్స్ట్ లో ఇవి చెప్తున్నాను ఆ కాంటెక్స్ట్ వచ్చినప్పుడు అవి చెప్తాను మీకు ఆ సందర్భాన్ని బట్టి శంకరాచార్య స్వామి అసలు ఆ వృత్తికారుడు ఆర్గ్యుమెంట్ ని భగవద్గీతలో వాడి పేరు చెప్పకుండా చీర్చి చెండాడుతూ పోయాడు పాశ్యమంతా వాడి మీద నేను నడుచి నాకు తెలిసినంతవరకు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ జ్ఞానకర్మ సముచ్చయం వాళ్ళు చెప్పేది ఏంటంటే అది చూడండి తమాషా గోకేడు అనుకోండి ఇప్పుడు చూడండి తమాషా ఇది ఎగ్జాంపుల్ వాళ్ళని కూడా మనం తోసేయడానికి లేదు పూర్ణమి మాసులు కూడా మన శాస్త్రంలో గొప్ప విషయం ఏంటంటే అద్వైతము అనేది అద్వైతం అనేది ఉంది చూచారా శాస్త్రము పాండిత్యము అందరికీ ఉండొచ్చు అద్వైత భావన కలగడానికి మాత్రం పరమాత్మ కృప అవసరం ఇంకేమీ లేదు శాస్త్రం ఉండొచ్చు వ్యాకరణం చదువుకోవచ్చు ఎంతెంతో ఉండొచ్చు అసూక్ష్మైన పాయింట్ పట్టుకోవడం ఉంది అందువల్ల ఈశ్వరానుగ్రహ దేవ పుంసాం అద్వైత వాసన అద్వైత వాసన కలగాలంటే అద్వైత జ్ఞానం కాదు అద్వైత వాసన లేకపోతే రుచించదు అద్వైత వాసన కలగాలంటే కూడా ఈశ్వర అనుగ్రహం పరమాత్మ యొక్క అనుగ్రహం కృప ఉంటే తప్ప కృప అంటే ఏంటి మళ్ళీ మళ్ళీ కర్మఫలమే గతంలో మనం చేసిన ప్రార్థనలు ధ్యానాలు వాటి యొక్క కర్మఫలం అదృష్ట రూపంలో ఉన్నాయి కదా దృష్టఫలం కాదు అదృష్ట ఫలం అదే దయ ఆ దయ ఉంటది ఎంతో పుణ్యకర్మలు చేసి ఎంతో సాధనలు చేసి ఉపాసనలు చేసి అట్లాంటి వాడిని పట్టుకుంటుంది ఇప్పుడు అందుకని ఎవరిని కూడా తీసేయడానికి లేదు నా దృష్టిలో ఈవన్న ద్వైతంలో కూడాను ఎంత ఆర్గ్యుమెంట్ మీరు ద్వైత గ్రంథాలు చదివితే మధ్వాచార్య స్వామి రాసినటువంటి గ్రంథాలు చదివితే ఏమి లాజిక్ అనిపిస్తుంది అంత లాజిక్ అంతా ఉపయోగిందే చివరికి ఎట్లా బాగుంది చేయడం విచిత్రం ఇంత చెప్పి జగత్తు వేరు జీవుడు వేరు దేవుడు వేరు దీనికి శాస్త్రం ఎందుకు ద్వైత ప్రపంచ అవిద్యాకృతత్వాత అజ్ఞానం వల్ల కనిపించేటువంటి ద్వైతాన్ని నిర్ణయించడానికి శాస్త్రం ఎందుకు వాళ్ళందరూ కూడా శాస్త్రకారులే వాళ్ళందరూ శాస్త్రం తెలిసిన వాళ్లే అర్థమవుతుందే అందువల్ల వాళ్ళిచ్చే ఆర్గ్యుమెంట్స్ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి చూడతమా సార్ తెలుసుకునేవాడు తెలియబడేది రెండు ఒకటే అక్కడ జ్ఞానం ఇక్కడ జ్ఞానం చూడతా మళ్ళీ ఎట్లుంటుంది అది ఆ జ్ఞానం ఒకటిగా ఉండాలి కానీ అక్కడ ఇక్కడ రెండు చోట్ల ఎట్లా ఉంటుంది అక్కడ వేరు కదా ఇక్కడ వేరు కదంటే దానికి వాళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్ అంటే గోకుడు ఇప్పుడు మనకి ఇక్కడ దురదం ఉందనుకోండి వాళ్ళు చెప్పేది ఏంటంటే దురద గోకితే గోకేవాడు తానే గోకించుకునేవాడు తానే ఇది చూడండి యు అప్రిషియేట్ అవర్ లాజిక్ నిన్న వాళ్ళ సిద్ధాంతం నేను విభేదిస్తాను బట్ వాళ్ళ సిద్ధాంతం నాకు నచ్చకపోయినా బట్ ఐ అప్రిషియేట్ నాలెడ్జ్ చూడండి ఎంత అందంగా ఉందో చూడండి ఇప్పుడు ఇటువంటి ఎగ్జాంపుల్స్ ప్రాణం తీస్తాయి ఎవడైనా సామాన్యుడు చెప్పేసాడు ఉండేది అదే గోకే పడతానే గోకించుకునే పడతానే వెరీ క్లియర్ ఎగ్జాంపుల్ ఇష్టం ఎగ్జాంపుల్ కదా శంకరాచార్య స్వామి అంటాడు బ్రహ్మ ఫినిష్ ఒకటే ఒక ముక్కడా ఒకటేశారు సంపాషణంలో అయ్యా ఈ అవయవాలు గనుక ఇదిగో ఇక్కడా ఉండేది దొరద గోఖం మనం వీపని చూస్తాం శంకర ఇక్కడ ఉంది దురద ఎవరు గోకేదే మీరేం చెప్తారన్న భయం నన్ను కూడా తీసుకోండి మీరు మీరు కేవలం స్వార్థంగా ఆలోచించద్దు నన్ను కూడా తీసుకోండి నేను కూడా మీలో ఒక కదా నన్ను కూడా కలుపుకొని ఆలోచించండి ఇంట్లో ఉండాలి అని స్వామి అధికారులు ఇంట్లో గోకేవాళ్ళైనా చేతులతోనే గొక్కాలి అసలు నన్ను అడిగితే ఇంట్లో వాళ్ళు గోకడం కన్నా ఒంట్లో ఉండే అవయవాళ్ళతో గోక్కోడే మంచిది ఎందుకని అక్కడ కనుక భిన్న ప్రవృత్తి కనుక తర్వాత మళ్ళీ గోకుడు పెద్ద ప్రాబ్లం ఎందుకంటే కోరిచేలా దక్కిచ్చారు హాయిగా చాలే దొరకండి అందుకని అయ్యా వీపు మీద వీపు మీద ఉంది దొరద ఇదిగో చెయ్యి పోయితా చెవికి ఏదో కుట్టి వెళ్ళింది ఒక దోమ వెళ్ళి పోకుతాం చెబి ఒక అంగం చెయ్యి మరొక అంగం కరము వేరే ఓకే శ్రోత్రము వేరే ఇది ఒక అవయవం ఇది ఒక అవయవం రెండు అవయవాలు ఉన్నాయి గనక ఒక అవయవాన్ని గనక దొరద రెండో అవయవం పోయి గోకుతూ ఉంది బ్రహ్మముకు అవయవాలున్నాయా స్వగత భేదం శంకర ఆ పక్కన వాడు దండం పెట్టేసి మా వల్ల కాదు కాబట్టి బ్రహ్మము నిరవయవం గనక అవయవాలు ఇట్లాంటి ఆర్గ్యుమెంట్స్ పనికిరావు కాబట్టి జ్ఞానము కలిగి నో జ్ఞానమును తెలుసుకునుట నో జ్ఞప్తిహి భావసాధన జ్ఞాన శబ్ద ఓకే కనుక దర్పణాని ఇప్పుడు చూడండి మళ్ళీ వస్తున్నాం పాయింట్కి దర్పణాన్ని ప్రకాశింపజేసేటువంటి సూర్యుడు కాశనంలో దర్పణం తాను ప్రకాశిస్తూ మనల్ని కూడా ప్రకాశింపజేస్తూ ఉందో ఆ సూర్యుడు దర్పణం కన్నా విలక్షణంగా ఉన్నాడు నెక్స్ట్ పాయింట్ కనెక్షన్ ఓకే దర్పణం కన్నా విలక్షణంగా ఉన్నాడు దర్పణం కన్నా విలక్షణంగా ఉండి స్వప్రకాశంగా దాన్ని తాను ప్రకాశిస్తూ తన ప్రకాశంలో దర్పణాన్ని ప్రకాశింపజేస్తూ ఉంటే సూర్యంగా